జై గురుదత్త యోగ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ఎనిమిదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారి యోగ వాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తత్వోపదేశం చేస్తూ పూర్వవాసనల వల్ల జన్మించిన ఈ ప్రపంచాన్ని నూతనమైన సద్భావన వాసన చేత తొలగించుకోవాలి అని చెబుతుంటే అర్జునుడు ప్రశ్నించాడు పూర్వవాసన ప్రబలంగా ఉంటే ఎప్పటికైనా అదే జయిస్తుంది కదా ఇక్కడ పూర్వవాసన హిరణ్య గర్భుడిది అది మహాప్రబలమైనది నేను ఇప్పుడు కొత్తగా ప్రారంభించే సదభ్యాస వాసన దాన్ని ఎలా జయించగలదు అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు పట్టుదల తీవ్రంగా ఉండే సాధకుడు చేసిన ప్రయత్నం ఎప్పుడూ జయించి తీరుతుంది అంటే అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు మీరు చెప్పేది వ్యాసాదులేన పెద్దలు చెప్పే మాటలకు భిన్నంగా ఉంది అజ్ఞోజంతురనీ ఆత్మన సుఖ దుఃఖయోరిఖ్యాత ఉదహరించిన శ్లోకం జీవుడు అగ్నుడు వాడు తన సుఖ దుఃఖాల విషయంలో అస్వతంత్రుడు ఈశ్వరుడు ఎటు పంపిస్తే అటు అంటే స్వర్గానికో నరకానికో పోతాడు అని వాళ్ళు చెబుతున్నారు స్వర్గ నరకాలకు ఈశ్వరుడే కారణమని వాళ్ళు చెబుతూ ఉంటే ఋషి ప్రయత్నమే కారణవని మీరు చెబుతున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు ఈ ప్రపంచాన్ని సృష్టించేవాడు ఈశ్వరుడే అయితే నీ స్వప్న ప్రపంచాన్ని సృష్టించేవాడు కూడా ఆయనే కావాలి కానీ ఆయన స్వప్న ప్రపంచాన్ని నిరాధారంగా సృష్టి నువ్వు చాలా కాలంగ పోగు చేసుకున్న జాగ్రద్ వాసనా బలం చేతనే ఆయన స్వప్న సృష్టి చేస్తున్నాడు కనుక ఈ స్వప్న సృష్టికి వాసన కారణమని సులభంగా తెలుస్తోంది దీనిని బట్టే జాగ్రత్ ప్రపంచ సృష్టి దగ్గర కూడా ఈశ్వరుడికి నీ పాత వాసనలే ఉపకరణాలు అని కనుక ఈ సంసార భ్రాంతికి నీ పాత వాసనలే నిజమైన కారణమని చెప్పక తపదు అందుచేతనే వాసనాక్షయం చేసుకోమని నేను చెబుతున్నాను శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు దేవదేవేశ్వర ఈ వాసన ఎలా పుడుతోంది ఏం చేస్తే పోతుంది అంటే భగవానుడి సమాధానం సత్యం కంటికి కనిపిస్తున్నా పట్టించుకొని మూర్ఖత్వం విషయం అర్థమైన మాటి మాటికి మరపును కలిగించే మోహం ఇవే ఈ వాసనకు మూలాలు అనాత్మ పదార్థాల మీద ఆత్మ అనే భావనను కలిగించడమే ఇది చేసే పని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం వల్ల మాత్రమే ఇది నశిస్తుంది ఓ కౌంతేయ ఇప్పటికీ నీకు ఆత్మ అంటే ఏమిటో పరిచయం చేశాను నీకు సత్యం తెలిసింది ఇక నువ్వు వాసనాక్షయం చేసుకోవాలి నేను ఇలాంటి వాడిని వీళ్ళు నావాళ్ళు అనే అహంకార మమకారాలను ఇక విడిచిపెట్టు అంటే అర్జునుడు అడిగాడు దేవా ఏ వస్తువైనా సరే దేంట్లోంచి పుట్టిందో ఆ మూల నశిస్తే తను కూడా నశిస్తుంది కుండలోంచి మట్టిని తీసేస్తే కొండ ఉంటుందా జీవుడనేవాడు వాసనల వల్ల జన్మించాడు ఆ వాసనను పూర్తిగా లేకుండా చేస్తే ఆ జీవుడే లేకుండా పోతాడు జీవుడే నశించిపోతే ఇక వాడు పొందే పరమ పురుషార్థం ఏముంది భగవానుడు చెప్తున్నాడు జీవుడంటే ఏమిటనుకున్నావు పరబ్రహ్మ కంటే భిన్నమైన వేరే పదార్థం అని అనుకుంటున్నావా అలా అయితే నీ ప్రశ్న సరిపోతుంది కానీ సత్యం అది కాదే ఓ మేధావి అర్జున సంకల్పాల బలంచేత కలుషీకృతమైన పరమాత్మ స్వరూపమే జీవుడు అని తెలుసుకో ఇలాంటి కలుషీకృత ఆత్మ ఆత్మస్వరూపానికి పట్టిన కాలుష్యం తొలగిపోయి అవ్యయమైన స్వస్వరూపం బయటపడితే అదే మోక్షం కనుక ఓ వీరా నువ్వు జీవించి ఉండగానే యథార్థమైన తత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించు వాసనలనే వల నుంచి బయటపడితే వాడే ముక్తుడు ఇలాంటి వాసనాక్షయం లభించని వడు ఎంత పండితుడైనా ఎంత ధర్మతత్పరుడైనా పంజరంలోని పక్షి వంటి వాడే వాడు బద్ధుడే కనక సారాంశం ఏమిటి అంటే వాసనే బంధం వాసనాక్షయమే మోక్షం ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడితో యాభై ఐదవ సర్గ పూర్తి అయింది యోగవాసిష్ట భగవద్గీతలో మూడవ సర్గ పూర్తి అయింది ఇక అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు జీవన్ముక్తి విశేషాలను చెప్పదలుచుకున్నాడు అందుకోసం వాల్మీకి మహర్షి ఇక్కడ సర్గను మార్చి యాభై ఆరవ సర్గను భగవద్వాక్యంగానే కొనసాగిస్తున్నాడు వేదాంత శాస్త్రంలో జీవన్ముక్తి అనే మాట ఉన్నదా లేద అనేదానికి కొన్ని వాదాలు ఉన్నాయి అలాంటి వాదాలకు తెరదించుతూ ఈ సర్గలో వాల్మీకి మహర్షి శ్రీకృష్ణుడి ద్వారా జీవన్ముక్తిని సూటిగా వాచ్యంగా ప్రతిపాదించబోతున్నాడు ఈ సర్గలో ఇప్పటి భగవద్గీత వాక్యాలు ఏవి కనిపించడం లేదు భగవానుడు అంటున్నాడు అర్జున ఈ విధంగా నీ మనస్సులోని వాసనలను తుడిచివేసుకోవడం ద్వారా జీవన్ముక్తిని సాధించు దానివల్ల మనస్సును చల్లబరుచుకొని బంధు దుఃఖమనే మాలిన్యాన్ని పరిత్యజించు జరా మరణాలను గురించి సందేహాలు పెట్టుకోకు అసలు మనస్సులో ఆలోచనలే వద్దు దానిని ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉంచుకో ఇలా ఉంటూ నీ మీదకు వచ్చిపడే ఏ కర్మలను నువ్వు చేసినా నీకు పోయేది ఏదీ లేదు ప్రవాహపతితం కర్మ స్వమేవ క్రియతేయ్యతు జీవన్ముక్తస్వభావయం సాజీవన్ముక్త నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై ఆరవ సర్ఖ నాలుగవ శ్లోకం ప్రవాహ రూపంగా తన మీద వచ్చి పడే కర్మను స్వధర్మంగా అనుష్ఠించుకుంటూ పోతూ ఉండడమే జీవన్ముక్తుల స్వభావం అలా ఉండడమే జీవన్ముక్ అంతేకానీ కట్టెలాగా బిగుసుకుపోవడం కాదు అలా అయితే మూఢుడు కర్మ చేస్తాడు జీవన్ముక్తుడూ కర్మ చేస్తాడు కదా మరి వాళ్ళిద్దరికీ తేడా ఏమిటి అని అడుగుతావేమో మూఢుని మనస్సు ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు అని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది జీవన్ముక్తుడు అలాంటి నిర్ణయాలు తీసుకోడు ఆయన మనసు అన్నిటి పట్ల సమంగా ఉంటుంది ఇదే తేడా జీవన్ముక్తులు సుషుప్తి దశలో ఉన్నట్లుగా మనస్ శరీర సంపర్కం లేకుండా కేవలం ఆత్మమాత్ర స్వరూపులుగా మిగిలి ఉంటారు జీవన్ముక్తునికి కొంచెం మనశేషం మిగిలి ఉన్నా అది విక్షేపాలను సహించలేదు ఏమాత్రం విక్షేపం తగిలినా అది పరబ్రహ్మలోకే వెళ్ళిపోయి కూర్చుంటుంది అందుచేత ఆ మనసు ఈ ప్రపంచం అనేది అసలు గోడయలేని బొమ్మ అని ఎప్పుడు గుర్తిస్తూనే ఉంటుంది ఆ సత్య దృష్టితో చూస్తే నీ బంధువులు లేరు విడిగా నువ్వు అనేవాడు లేడు ఉన్నది ఒకటే ఆత్మ ఇక చంపేది ఎవరు కనుక ఆ భ్రాంతిని పెట్టు ఈ మనస్సుకు గల సామర్థ్యం అసామాన్యమైనది ఇది క్షణాన్ని కల్పంగా చూపించగలదు అణువును పర్వతంగా చూపించగలదు అసలు అణువు కూడా లేకుండానే లేని ప్రపంచాన్ని సృష్టించగలదు అనుక ఈ మనస్సు యొక్క సామర్థ్యాన్ని గుర్తించి ఈ ప్రపంచం అంత మనోరాజ్యం మాత్రమే అని గ్రహించు ఇక్కడ ఇంకో విషయం ఉంది గమనించడానికి ఈ విషయాన్ని వివరించడానికి వాల్మీకి మహర్షి ముప్పై ఏడు శ్లోకాలు తీసుకున్నాడు ఇలా జీవన్ముక్తిని దృఢంగా ప్రతిపాదించిన తరువాత ఇలాంటి స్థితిని సాధించడానికి సాధకుడు ఏ రకమైన దృష్టిని అభ్యాసం చెయ్యాలో చెప్పవలసి ఉంది శ్రీకృష్ణ భగవానుడు ఆ విషయాన్నే కొనసాగించబోతున్నాడు భగవద్వాక్యం కొనసాగుతున్న విషయ భేదం ఉంది కనక సర్గను మార్చి వాల్మీకి మహర్షి యాభై ఏడవ సర్గలోకి ప్రవేశిస్తున్నాడు భగవానుడు అంటున్నాడు అర్జున చెప్పే కదా ఈ ప్రపంచం అంత గోడ బొమ్మ ఉన్నది ఆకాశం సర్వం వ్యోమకృతం భుజ్యతేమని నిర్వాణ ప్రకరణ పూర్వార్థం యాభై ఏడవ సర్గ నాలుగవ శ్లోకం ఉన్నది చిదాకాశం ఒక్కటే ఆ ఆకాశమే అన్నీ చేస్తోంది ఆకాశంతోనే చేస్తోంది ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది ఆకాశంలో ఆకాశాన్ని ఆకాశం అనుభవిస్తోంది ఆకాశంలో ఆకాశమే విస్తరించి ఉంటుంది ఇదే ప్రపంచం ఇదంతా ఎలా జరుగుతుందంటే పూర్వవాసన అనే దారం వల్ల జరుగుతోంది సన్నని దారం ఏనుగుతుండవంత పూమాలలు అల్లినట్లుగా సన్నని వాసన ఇంతటి ప్రపంచాన్ని సృష్టిస్తోంది ఎలా సృష్టిస్తోందంటే అద్దంలో ప్రతిబింబాన్ని సృష్టించినట్లు సృష్టిస్తోంది అద్దంలోని కొండను పిండి చేయగలవా కాల్చగలవా తడపగలవా ఏమీ చెయ్యలేవు ఎందువల్ల ఆ ప్రతిబింబం అద్దం కంటే భిన్నం కాదు అందుకే అద్దం ఉన్నంత వరకు దానిని నువ్వు ఏమీ చెయ్యలేవు అలాగే చిదాకాశమనే అద్దంలో ప్రతిబింబంలాగా ఏర్పడిన ఈ ప్రపంచాన్ని ఎవరు మాత్రం ఏమి చేయగలరు దాన్ని నశింపచేయడానికి ఒక్కటే మార్గం ఉంది ఏ వాసన వల్ల ఈ ప్రపంచం అనే ప్రతిబింబం పుట్టిందో అలాంటి వాసనలు కూడా పరబ్రహ్మ కంటే అంటే చిరాకాశం కంటే వేరైనవి కావు అనే జ్ఞానం వల్ల మాత్రమే వాసనల వల్ల ఏర్పడిన ఈ బంధం తొలగిపోగలదు వాసనాబంధం తొలగని వాడు ఎంతటి ధర్మాత్ముడైనా యోగీశ్వరుడైనా బోనులో ఉన్న సింహం వంటి కనుక ఓ అర్జునా వాసనా బీజాన్ని ఏ మాత్రము మిగుల్చుకోకూడదు అది ఏ ఏమాత్రం మిగిలి ఉన్న సంసార మహారణ్యాన్ని తయారు చెయ్యనే చేస్తుంది కనుక సత్యమైన పరబ్రహ్మ జ్ఞానమనే అగ్నిచేత ఆ బీజాన్ని మార్చాలి అప్పుడది ఇక మొలకెత్త అలా మాడిపోయిన వాసనా బీజం నీటిలో తామరాకులాగా తేలిపోతుంది కానీ దేనితోనూ కలవదు అనుక నా ఉపదేశం విని నువ్వు ఆ స్థితిలో ఉండు ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ వాల్మీకి మహర్షి పద్మపత్రమివాంభసి తామరాకు నీళ్లలో మునగనట్లు అని ఉపమానం ప్రయోగించాడు భగవద్గీత ఐదవ అధ్యాయం పదవ శ్లోకంలో పద్మపత్రమివాంభస తామరాకు నీటిని అంటనట్లు అని ప్రయోగం కనిపిస్తోంది నిస్సంగ కర్మాచరణం వల్ల పాపం అంటదు అనేది అక్కడి సందర్భం దీనితో యాభై సర్గ పూర్తయింది అర్జునుడు అంటున్నాడు స్థితోస్మి గత సందేహ్యే వంతవ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై ఎనిమిదవ సర్గ ఒకటవ శ్లోకం ఇది భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో డెబ్భై శ్లోకంగా ఉంది ప్రసిద్ధ భగవద్గీతలో ఈ వాక్యం తరువాత శ్రీకృష్ణ ఉపదేశం లేదు ఇక్కడ మాత్రం దీని తర్వాత కూడా కొద్దిగా శ్రీకృష్ణ ఉపదేశం రాబోతోంది అంతే తేడా ఓ అచ్యుత నీ అనుగ్రహం చేత వాసనల వల్ల కలిగిన మోహం తొలగిపోయింది మెడలో వేసుకుని మరిచిపోయిన కంఠహారం గుర్తివచ్చినట్లుగా నా ఆత్మతత్వం నాకు గుర్తు ఇక ఏ సందేహాలు లేవు నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు అర్జునుడు దానికి భగవాన్ శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు ఓ అర్జున హృదయంలో ఉండే రాగద్వేషాది వృత్తులు నిద్రాదుల వల్ల కాకుండా తత్వజ్ఞానం చేత శాంతించాలి అప్పుడే చిత్తం శాంతిని పొందుతుంది అప్పుడు అది వాసనలు లేనిది అవుతుంది అప్పుడు జీవాత్మ అనబడే శుద్ధ చైతన్యానికి చైత్య సంపర్కం లేకుండా పోతుంది అదే పరమార్థ స్థితి ఈ విషయాన్ని శృతి కూడా ఇలా చెబుతోంది కా అసమర్తమృతో బ్రహ్మ సమష్ణు ఇది కఠోపనిషత్తులోని శ్లోకం జీవుడి హృదయాన్ని ఆశ్రయించుకుని ఉండే వాసనారూపమైన చిత్తవృత్తులు అన్ని ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడే మరణశీలి అయిన ఈ జీవుడు అమృతస్వరూపుడైన పరబ్రహ్మ అవుతున్నాడు ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు అని దీని అర్థం కనుక అర్జున నువ్వు కామనారాహిత్యం అనే మంత్రయోగాన్ని ఆశ్రయించి నీ అంతఃకరణలో ఉన్న విషయవాసనలనే విష విసూచిక వ్యాధిని పోగొట్టుకో సంసార భయాలను తొలగించుకో నువ్వే స్వయంగా భగవంతుడు అయిపో ఇలా చెప్తూ ఇక్కడికి వచ్చాక వశిష్ఠుడు శ్రీరాముడితో అంటున్నాడు భగవానుడేని శ్రీకృష్ణుడు అలా పలికేసరికి పాండుపుత్రుడైన అర్జునుడు తన సందేహాలన్నీ తీరిపోయాయని మరోసారి ఉద్ఘాటించి లేచి గాండివం చేత ధరించి శ్రీకృష్ణుని సారథిగా పెట్టుకుని నిస్సందేహంగా యుద్ధం చేయబోతున్నాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం మళ్ళీ ఉంది ఏమిటంటే ఈ విధంగా యాభై ఎనిమిదవ భగవద్గీత బోధను ముగించిన వశిష్ఠ మహర్షి తన బోధ ప్రవాహాన్ని యథాపూర్వంగా కొనసాగించబోతున్నాడు ఇంతవరకు జరిగిన ఈ గీతోపదేశాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఇప్పుడు మనకి లభిస్తున్న భగవద్గీతలోంచి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది అధ్యాయాల్లోంచి శ్లోకాలు శ్లోకభాగాలు కలుపుకుంటే ఒక ఇరవైలోపుగా యథాతథంగా దిగా అనుకోవచ్చు వీటిలో ఎక్కువ భాగం రెండవ అధ్యాయం నుండి కనిపిస్తోంది మొత్తం మీద పర్యాలోచన చేస్తే భగవద్గీతకు అద్వైత పరంగా చక్కని సమన్వయం చూపిస్తున్న సంగ్రహ వ్యాఖ్యగా యోగవాసిష్ట భగవద్గీతను మనం భావించవచ్చు కవి కాలాదుల చర్చ వదిలేస్తే ఈ ఘట్టం భగవద్గీత అధ్యయనానికి కొత్త మెరుగులను అందించగలదు అనడంలో సందేహించాల్సిన పని లేదు భగవద్గీత లోకంలో సుప్రసిద్ధం కనుక ఈ ఘట్టాన్ని మనం ఒకంత వివరంగా చెప్పుకున్నా మనం ఆమూలాగ్రంగా చెప్పుకోలేదు భగవద్గీత అభిమానులు ఈ రెండు గీతాలకు తులనాత్మక పరిశీలన చేసేటట్లయితే ఎన్నో మంచి విషయాలు బయటకు వచ్చే సావకాశం ఉంది ఇక మనం వశిష్ట బోధలోకి మళ్ళీ ప్రవేశిద్దాం ఈ నిర్వాణ ప్రకరణంలో వశిష్ట మహర్షి ఇప్పటికీ భుసుండోపాఖ్యానం ద్వారా యోగోపదేశాన్ని శివోపాఖ్యానం ద్వారా పూజోపదేశాన్ని అర్జునోపాఖ్యానం ద్వారా అసంగ యోగోపదేశాన్ని పూర్తి చేశాడు ఇక ఈ నిర్వాణ ప్రకరణ పూర్వ భాగంలో చూడాలోపాఖ్యానం అనే కథను ప్రధాన కథగా ఆయన పెట్టుకున్నాడు దాని దగ్గరకు తీసుకుని పోవడం కోసం కొన్ని చిన్ని చిన్ని ఉపాఖ్యానాలతో సహా పద్దెనిమిది సర్గల సుదీర్ఘ పీఠికను నిర్మించుకోదలుచుకున్నాడు అందులో భాగంగా యాభై తొమ్మిదవ జీవన్ముక్తి సిద్ధికి ఉపయోగపడే దృష్టులను వివరించాడు దానికోసం ఈ సర్గలలో చిదాత్మ యొక్క రూపాన్ని రెండు రకాలుగా విభాగం చేస్తూ ఆయన ఇలా అన్నాడు వశిష్ఠుడు అన్నది రామ చిదాత్మను రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి చేత్యార్థ ప్రధాన రూపం రెండు కేవల సంవిత్ రూపం అని చేత్యార్థ ప్రధాన రూపం అంటే శుద్ధ చిత్తూ చిత్తంగా చిత్తవృత్తిగా చిత్తవృత్తి ప్రతిబింబత విషయంగా భాషించడం కేవల సంవిద్పం అంటే అదే చిత్తూ పైవాటన్నింటికి కేవలం సాక్షిగా ఉండడం ఈ రెండు రూపాలలోనూ ఏకరూపంగా ఉన్న అంశం మీద దృష్టి అవిచ్ఛిన్నంగా ఉండడమే జీవన్ముక్తి సిద్ధికి కావలసిన ప్రధాన దృష్టి గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ దృష్టి భావనలో ఉండవలసిన దృష్టి కానీ క్రియలో ఉండవలసిన దృష్టి కాదు ఈ దృష్టి భావనలో ఉంటే దానిని భావాద్వైతం అంటారు క్రియలో ఉంటే క్రియాద్వైతం అంటారు వీటిలో భావాద్వైతాదిని అవిచ్ఛిన్నంగా ఆశ్రయించాలి క్రియాద్వైతాన్ని పొరపాటును కూడా ముట్టుకోకూడదు ఈ విషయంలో పెద్దలైన వారు ఒక ప్రమాణ శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉంటారు ఏమిటా శ్లోకం భావా సదా కురీయా అద్వైతం త్రిషులోకేషు నాద్వైత గురుణ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై తొమ్మిదవ సర్గ పదహారవ శ్లోకం ఇక్కడ వ్యాఖ్యాత ఉదహరించిన శ్లోకం ఇది అంటే మాత్రమేన అద్వైత రూపాన్ని ఎల్లప్పుడూ స్వీకరించాలి తను చేసే క్రియలలో అద్వైతాన్ని ఎప్పుడూ ఆదరించకూడదు ముల్లోకాలలోనూ ఉండే సమస్త పదార్థాలతోనూ అద్వైతాన్ని అనుసంధానం చేసుకోవాలి గురువుతో మాత్రం అద్వైతాన్ని అనుసంధానం రాదు అద్వైతం అంటే అభేదం శుద్ధ పరబ్రహ్మ తప్పితే మరో పదార్థం ప్రపంచంలో లేనేలేదు కనుక చెట్లుగా పుట్టలుగా కనిపించే నానా రకాల ప్రాపంచిక పదార్థాలు కూడా పరమాత్మ యొక్క రూపాంతరాలే అన్న భావన నిరంతరం కొనసాగాలి అది సాగుతోంది కదా అని చెట్టు దగ్గరకు వెళ్ళి పుట్టతోలాగాను పుట్ట దగ్గరకు వెళ్ళి చెట్టుతో లాగాను ప్రవర్తించకూడదు పూర్తిగా భావాద్వైతంలో మునిగిపోయినవాడు సమాధిలోనే ఉండిపోతాడు వాడు ఏ క్రియలు చేయడు క్రియలు చేస్తున్నాడంటే వాడిలో చిత్తవృత్తి కనీసం వరకు బాహ్య వస్తువులను దర్శిస్తోంది అలాంటి వాడు క్రియలలో అన్ని కలగా పొలగం చేసి ఇదంతా బ్రహ్మమే అంటే అది మాటమాత్రమే అవుతుంది వాడిలో భేద దర్శన బీజం మిగిలి ఉంది కనుక క్రియాసాంకర్యం వల్ల అది చెంది వాడు భ్రష్టుడై పక్కవాడిని కూడా భ్రష్టుబట్టిస్తాడు కనుక క్రియాద్వైతం పనికిరాదు ఇక ముల్లోకాలలోనూ ఉండే పదార్థాలన్నీ ఆత్మస్వరూపాలే కనుక బ్రహ్మ నేనే విష్ణువు నేనే శివుడు నేనే అనే భావన చెయ్యాలి కానీ ఆ బ్రహ్మదేవుడు ఎదురుగా వస్తే ఆయన బ్రహ్మదేవుడు అని గుర్తింపు వెంటనే ఆయనకి ఈ సాధకుడు నమస్కరించాలి కానీ నువ్వు పరబ్రహ్మమే నేను పరబ్రహ్మమే కనుక నువ్వే నాకు నమస్కారం చెయ్యి అని అనకూడదు అది క్రియాద్వైతం అయిపోతుంది ఇక గురువు దగ్గరికి వచ్చేసరికి సాధకుడు మరింత జాగ్రత్త పడాలి భావనలో కూడా గురువుతో అభేదాన్ని చేసుకో చేసుకోకూడదు గురువు అనే ఉపాధి తనకు విడిగా పురిస్తున్నంత వరకు ఆయనను ఉన్నతమైన పూజ్యస్థానంలోనే ఉంచుకోవాలి దీని విషయంలో ఏమలపాటు పడితే మనస్సు పాప పంకిలమై జ్ఞానం అడుగంటే ప్రమాదం ఉంది ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ విడితే చాలు ఆ జ్ఞానమాత్రం చేతనే భోగవాసనలు క్షీణిస్తూ వస్తాయి భోగాలను మనసులో కూడా ఆలోచించకుండా ఉండడమే జీవన్ముక్తికి ప్రధాన లక్షణం భోగదృష్టి పోవాలంటే అందరిలోనూ ఉన్న ఆత్మను నేనే అనే సర్వాత్మభావ దర్శనం కలగాలి అది కలగాలంటే నేను ఈ దేహాన్ని నేను ఇంద్రియాన్ని అనే పరిచ్ఛిన్న దృష్టిని వదులుకోవాలి వశిష్ఠుడు ఇలా అంటే శ్రీరాముడు అడిగాడు అలా అయితే ఒకడు సాహసించి తన కాళ్ళు చేతులు వరుసగా నరికేసుకుంటూ వచ్చాడు అనుకోండి వాడికి సర్వాత్మ భావన దర్శనం పెరిగిపోతుంది అంటారా అంటే వశిష్ఠుడన్నాడు అది పిచ్చి పని సర్వాత్మ భావం ఉండాలని చెప్పేం కానీ భేదబుద్ధిని ఉంచుకొని వ్యవహారాలు చేసుకుంటూ పోతే సర్వాత్మభావం లభిస్తుంది అని చెప్పలేదు నువ్వు చెప్పే మనిషి ఇది నా కాలు ఇది నా సర్వాత్మభావనకు అడ్డు వస్తోంది కనుక దీని నరికేస్తాను అని కాలు నరికేశాడు అనుకో అప్పుడు ఆ పని క్రియాద్వైతంలోకి వస్తుంది కానీ భావాద్వైతంలోకి రాదు క్రియాద్వైతం పనికి రాదని ముందే చెప్పాం చిత్తవృత్తి స్పందం ఉంటే క్రియ ఉంటుంది ఆ స్పందం సంకల్పం కూడా ఉంటుంది కేవల స్పందరహితమైనది శుద్ధ సంహిత్తు స్పందరూపాలైన చిత్తవృత్తులన్నీ ఎక్కడ లయిస్తున్నాయో ఆ స్థానమే శుద్ధ సంబిత్ రామ దాని మీద దృష్టిని పెంచుకో ఇదే సత్తాసామాన్యం అంటే ఈ సత్తాసామాన్య రూపమే ఈ ప్రపంచంలోని చీమ దగ్గర నుండి బ్రహ్మా విష్ణు మహేశ్వరుల దాకా రకరకాల రూపాలను పొంది రకరకాల ఆనందాలను అనుభవిస్తోంది ఈ విషయాన్ని తైత్తరీయ శృతి మానుషానందం గంధర్వానందం మొదలైన పదాల ద్వారా వివరించింది ఇవన్నీ ఆ సత్తాసామాన్యం యొక్క విభూతులే అలాంటి సత్తా సామాన్యాన్ని నువ్వు ఒక్క నిమిషం ధ్యానం చేసినా చాలు నీకు ముక్తి లభిస్తుంది ఆ నువ్వు ఎన్ని రకాలుగా వ్యవహారాలు చేసినా నీకు దుఃఖం ఉండదు శ్రీరాముడు అడిగాడు గురుదేవ మీరు చెప్తే సత్తాసామాన్యం మనోబుద్ధి చిత్తాది విశేషాలన్నీ తొలగిపోయిన నిర్విశేష పదార్థమా లేక అవన్నీ ఉన్న సవిశేష పదార్థమా ఇలా ఎందుకు అడుగుతున్నానంటే అది నిర్విశేషమైతే మీరు చెప్పే విభూతులు దానికి ఉండడానికి వీల్లేదు అది సవిశేషమైతే మీరు చెప్పిన అత్యంతిక భావ స్థితి సాధ్యం కాదు అందుకోసం అడుగుతున్నా శ్రీరామచంద్రుడు ఇలా అంటే వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నాడు ఈ కనిపించే సృష్టి అంతా నశించిపోయాక మిగిలేది నిర్విశేష సత్త ఈ ప్రపంచం ఉండగా ఇందులో ఉండే నానాజీవ రూపాలను పొంది ఉండేది సవిశేష సత్త అందులో విభిన్న మనస్సులు గల జీవాలుగా ఉండేది జీవసత్త సమిష్టి మనసు స్వరూపంగా ఉండేదే ఈశ్వర సత్త దీని దగ్గర సవిశేషమని నిర్విశేషమని విభాగాలు సాగవు సముద్రంలో తుంపురులు ఉన్నాయి చిన్ని అలలున్నాయి పెద్ద తరంగాలు ఉన్నాయి వాటి మీద బుడగలు ఉన్నాయి వాటి పక్కన నురగలు ఉన్నాయి ఇవన్నీ జలస్వరూపాలే కదా వీటిల్లో ఉండే జలం సవిశేషం అంటావా నిర్విశేషం అంటావా అది రెండూ కాదు అది జల అలాగే విషయాలుగా ఇంద్రియాలుగా భూతాలుగా గుణాలుగా కాలంగా రకరకాలుగా కనిపించేది సత్తా మాత్రమే ఇటువంటి సత్తా సామాన్యాన్ని భావిస్తూ ముక్తిని అందుకోమని నేను అంటున్నాను దానికి శ్రీరామచంద్రుడు అంటున్నాడు గురుదేవ మీరు మొత్తం మీద ఈ ప్రపంచం అంత పరమాత్మ యొక్క విభూతి అంటున్నారు విభూతి అంటే భ్రాంతి కల్పితమే కదా భ్రాంతి కల్పితం అంటే స్వప్న సదృశ్యమే కదా ఇది నిజంగా స్వప్నం వంటిదైతే అందరికీ ఇది స్వప్నం అనే అనుభూతి ఉండాలి మీరు పూర్వం చెప్పిన మాటల ప్రకారం బ్రహ్మాది దేవతలకు అలాంటి అనుభూతి ఉంటుంది నాబోటి సామాన్య జీవులకు అలాంటి అనుభూతి లేదు మేమంతా ఇది సత్యమే అనుకుంటున్నాం దీనికి కారణం ఏమిటి అని అడిగితే నువ్వు చిరకాలంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు కనుక ఆ చిరకాలాభ్యాసం బలం వల్ల ఈ ప్రపంచం నీకు సత్యంలాగా కనిపిస్తోంది అంటున్నారు నేనేనని ఏమిటి ఆ బ్రహ్మగారు నాకంటే ఎక్కువగా చాలా చాలా దీర్ఘకాలంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు కనుక ఆయన దగ్గర చిరకాలాభ్యాస బలం అత్యధికంగా ఉంది కనుక ఈ ప్రపంచం ఆయనకు మరింత సత్యంగా కనిపించాలి అలా ఎందుకు కనిపించడం లేదు దీనికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ఈ ప్రపంచం సత్యం అనే భ్రమ కలగడానికి దీన్ని చూస్తూ ఉండడం సరిపోదు ఇది సత్యం అనే భావనకి చిరకాలాభ్యాసం ఉండాలి అది సామాన్య జీవులలో ఉంది బ్రహ్మగారు ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు కానీ సత్యం అనుకుంటూ చూడడం లేదు ఇది బాధితము ఇది ఇలా అనిపించడానికి కారణమైన అజ్ఞానం కూడా అసత్యమే అని తెలుసుకుంటూ దానిని చూస్తున్నాడు ఇది తాడే కాని పాము కాదు అని తెలిసిపోయింది అయినా సరే ఒక కోణంలోంచి పాములాగానే కనిపిస్తోంది అంత మాత్రం చేత ఆ పాము సత్యం అనే భ్రాంతి ఉంటుందే అలాగే బ్రహ్మగారు బాధితానువృత్తిభావంతో ఇది అసత్యమైనా కనిపిస్తోంది అనే గుర్తింపుతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు ఇలా ఎంత దీర్ఘంగా చూసినా సరే ఆయనకు భ్రాంతి కలిగే సావకాశం లేదు అంటే శ్రీరాముడు అడిగాడు బ్రహ్మాదులకు అలాంటి తత్వజ్ఞానమే ఉంటే ఈ ప్రపంచం లేని లేదు అనే అనుభవం ఎందుకు రావడం లేదు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు సుఖ దుఃఖానుభవానికి కారణమైన కర్మశేషమే ఇందుకు కారణం నీ స్వప్నంలో నీ స్వప్నరాజుగారికి తన జీవితం ఎంతసేపు కనిపిస్తుంది అతనికి ఆ సుఖదుఖాలు అనుభవించే కర్మశేషం ఉన్నంత వరకు ఆ స్వప్న ప్రపంచం కొనసాగుతుంది దీనినే మరో రకంగా చెప్పితే ఆ స్వప్న ప్రపంచం కుప్ప కూలిపోకుండా ఉండడానికి నీ స్వప్నరాజుగారి కర్మశేషమే అడ్డం గమనించవలసిన విషయం మనం ఏమిటంటే ఈ స్వప్నరాజు యొక్క ప్రసక్తి ఉత్పత్తి ప్రకరణంలో పదమూడవ సర్గ ప్రాంతంలో స్వప్నరాజు అనే శీర్షిక కింద వచ్చింది ముందుగడితే వశిష్ఠుడు చెప్తున్నమాట అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఆయన ప్రారంధ శేషమే ఆయనకు అడ్డం ఇలా అంటే శ్రీరాముడు ప్రశ్నేసాడు అయితే గురుదేవ మామూలు జీవుడికి బ్రహ్మదేవుడికి తేడా ఏమిటి అంటే వశిష్ఠుడన్నాడు ఒక్కటే తేడా ఆయన ఇది మిథ్య అని గుర్తుంచుకుంటూ కర్మశేషాన్ని అనుభవిస్తాడు సామాన్య జీవుడు ఇది సత్యం అని అనుకుంటూ అనుభవిస్తాడు ఇక్కడ మరో ముఖ్యాంశం కూడా ఉంది ఇప్పటి వరకు చెప్పిన సమాధానాలన్నీ బ్రహ్మ యొక్క సృష్టి చాలా కాలం ఉండేది అని అంగీకరించి మాట్లాడుకున్నాం నిజానికి ఈ కాలం అనే మాట అజ్ఞానికి అన్వయిస్తుంది కానీ జ్ఞానికి కాదు అజ్ఞాని విషయంలో కూడా స్వల్పకాలంలో దీర్ఘకాల స్వప్నం కనిపిస్తోంది ఈ విషయాన్ని ఉత్పత్తి ప్రకరణంలో లవణ చరిత్రలో బాగా వివరంగా చెప్పాను ప్రజాపతి దృష్టిలో ఒక్క క్షణకాలం మన దృష్టిలో ఒక మహా కల్పం కావచ్చు ఆ దృష్టితో చూస్తే బ్రహ్మదేవుడికి చిరకాలాభ్యాస బలం ఉందని చెప్పే వీలేదు అందుకనే శృతి ఏమంటుంది నిరోధో నచత్పత్తి నో సాధకర్థత ప్రళయం లేదు ఉత్పత్తి లేదు బద్ధుడు లేడు సాధకుడు లేడు మోక్షాన్ని కోరేవాడు లేడు మోక్షాన్ని పొందినవాడు లేడు ఈ మాటే పరమార్థ సత్యం అని చెప్తోంది దీనికి శ్రీరాముడు ప్రశ్నిసాడు ప్రపంచం అంత బొత్తిగా లేనిదైతే గురుదేవ ఈ వ్యవహారం అంత ఎలా జరుగుతోంది అంటే వశిష్ఠుడు అన్నాడు ఈ ప్రశ్నకు తావేలేదు స్వప్నంలో అది ఎలా కనిపించింది ఇది అనే ప్రశ్నలకి సమాధానం ఏమిటి ఉంటుంది భ్రాంతి ఇలాగే ఉండాలనే నియమం ఏముంటుంది ఈ భ్రాలో భాగమే కల్పవృక్షము చింతామణి వంటివి మనం దేనిని కోరుకుంటే దానిని ఇచ్చేస్తాయే కాని నాకు మోక్షం కలుగుగాక వరబ్రహ్మ నశించుగాక ప్రపంచం మార్పు లేకుండా అలాగే ఉండుగాక సుఖభోగాలు శాశ్వతంగా ఉండుగాక అని ఇలాంటి వరాలు కోరితే ఇవి ఇవ్వలేవు కానీ లోకంలో కనిపించనివి కూడా భ్రాంతిలో కనిపిస్తూనే ఉంటాయి అచేతనోపి కొరుతే కర్మయంత్రపునివ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై సర్గ ఇరవైదవ శ్లోకం మామూలుగా అయితే చేతన పదార్థాలే పనిచేయాలి కాని భ్రాంతిలో మరమనిషిలాగా అంటే రోబోలాగా జడ పదార్థాలు కూడా పనిచేస్తాయి ఇక్కడ గమనించవలసిన విషయం ఇక్కడ యంత్రపు మానివ అంటూ మరమనిషి ప్రసక్తి తెస్తున్నారు ఈ గ్రంథం భగవద్గీతానంతరకాలం ది అని అనుకున్నా ఆనాటికి అంటే రోబోలు ప్రసక్తి ఎలా వచ్చింది ఆనాటికి మన దేశంలో విజ్ఞాన శాస్త్రం వికసించి ఉందనడానికి ఇదే మరో నిదర్శనం కావచ్చు వశిష్ఠుడంటున్నాడు రామ ఇంతకూ చెప్పవచ్చినది ఏమిటంటే జీవుల భ్రమ రకరకాలుగా కొనసాగుతూనే ఉంటుంది భ్రమాంతరం గచ్చన్ స్వప్నాత్ స్వప్నాక్ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై ఒకటవ సరిగా ముప్పై అవ శ్లోకం జీవుడు ఒక భ్రాంతిలోంచి మరొక భ్రాంతిలోకి ఒక స్వప్నంలోంచి మరొక స్వప్నంలోకి నిరంతరం ప్రయాణాలు చేస్తూనే నేను సుస్థిరంగా ఉన్నాను అనే విశ్వాసంలో ఉంటున్నాడు ఈ విశ్వాసమే ఒక మహామోహం ఈ విషయం బాగా అర్థం కావడం కోసం ఒక చిన్న కథ చెబుతాను విను గమనిక ఏమిటంటే మనకి చిత్ర విచిత్రంగా సాగే ఈ కథ అంటే ఇప్పుడు చెప్పబోయే కథ కొంచెం లోతుగా పరిశీలించవలసిన విషయం ఎందుకంటే మళ్ళీ దీని ప్రసక్తిని వశిష్ఠుడే నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధంలో తీసుకురాబోతున్నాడు కనుక ఇది జాగ్రత్తగా గమనించవలసి ఉంది మనకి ఇక వశిష్ఠుడు ఏమంటున్నాడో విందాం వశిష్ఠుడు అంటున్నాడు రామ పూర్వం ఒక మంచి యతీశ్వరుడు ఉండేవాడు ఆయన శమధమాధి సంపత్తి కలవాడై యతిధర్మాలను పాటిస్తూ సమాధి స్థితిని అభ్యాసం చేస్తూ ఉండేవాడు కొంతసేపు సమాధిలో ఉంటూ మళ్ళీ విక్షేపం పొందుతూ ఇలా కుస్తీ పడుతూ ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచింది ఒకరోజున ఆయనకు వింత ఆలోచన వచ్చింది మనకంటే సామాన్య సంసారికులే హాయిగా ఉన్నారు నేను కూడా అలా ఉంటే ఈ పీకులాట లేకుండా పోయేది అనుకున్నాడు అప్పటికీ ఆయన చిత్తం పరిశుద్ధమై ఏకాగ్రత పెరిగి భావనాబలం తీవ్రంగా ఉండడం వల్ల ఆయన మనస్సులో ఆయనే ఒక సంసారి ఆకారాన్ని చెందాడు ఆ రూపానికి జీవటడు అని తనే పేరు పెట్టుకున్నాడు ఆ జీవటుడు ఉండడానికి ఒక ఊరు కావలసి వచ్చింది దానికోసం ఒక పట్టణాన్ని నిర్మాణం చేశాడు అందులో ఒక భవనంలో జీవటుడు మకాం పెట్టి బాగా తిని తాగి మత్తెక్కి నిద్రపోయాడు ఆ నిద్రలో ఒక కల వచ్చింది వెనుకటి సంస్కార బలం తీవ్రంగా ఉండడం వల్ల ఆ కళలో తానొక వేదాధ్యయన తత్పరుడైన సద్బ్రాహ్మణుడుగా ఉన్నట్లు జీవటుడికి కనిపించింది ఆ పాద బ్రాహ్మణుడు ఒకరోజు వేదపారాయణ చేసి అలిసిపోయి నిద్రపోయాడు దారిద్ర్య బాధలను తట్టుకోలేకపోతున్న ఆ బ్రాహ్మణుడికి తానొక చిన్న సామంత రాజు అయినట్లుగా కలవచ్చింది ఆ రాజుకు ఎప్పుడు చూసినా చక్రవర్తితోనే పోటీ అందువల్ల ఒకనాడు నిద్రలో తను చక్రవర్తి అయినట్లు కలవచ్చింది ఆ చక్రవర్తికి తిరుగులేదు యుద్ధ భయం కూడా లేదు నిరంతరము విలాసాలలో తేలిపోతూ ఉండేవాడు అతని స్థాయికి మానవకాంతల అందాలు చాలక దేవతాస్త్రీలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఆలోచన బలం వల్ల అతను ఒకనాటి కళలో తనే ఒక అప్సరసగా మారిపోయాడు ఆ అప్సరసకు ఎంతసేపటికి అందాల పోటీ ఎవరి విలాసాలు నచ్చేవి కావు ఆడలేళ్ల కళ్ళను చూసి తను కూడా అలా కళ్ళు తిప్పాలని కృషి చేస్తూ ఉండేది ఆ భావన బలం వల్ల ఒకనాటి కళలో ఆమె తనే ఆడలేడి అయిపోయింది ఆ లేడికి అడవిలో అందీ అందని ఆకు తీగలంటే అంతులేని పిచ్చి ఆ మొహం ఆ లేడీ నిద్రలో తనే ఒక తీగగా మారిపోయింది రామ జంతువులకు కూడా కలలు ఉంటాయా అని సందేహించకుప్నం చిత్తస్వభావక్షతం నిర్వాణప్రకరణం పూర్వార్ధం అరవై రెండవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం జంతువులకు కూడా స్వప్నం ఉంటుంది ఎందుకంటే అది మనసు యొక్క స్వభావం చూసిన వాటిని విన్నవాటిని స్మరించే గుణం జంతువులలో కూడా మానవులలోలాగే యథాతథంగా ఉంటుంది స్వప్నం అంటే ఒక రకమైన స్మరణే కదా ఆ తరువాత అది కొంతసేపు సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయి ఆ దశలో రాయిలాగా జడంగా ఉండిపోయి ఆ తరువాత లోపల ఉండే సంస్కార బీజం మొలకెత్తడం వల్ల ఒక కల కన్నది లతగా ఉండగా ఆ జీవికి రెండు సంస్కారాలున్నాయి ఒకటి తను తునిగిపోతాననే భయం రెండు తన మీద తుమ్మెదల అందం మీద మోహం వాటిలో మొదటి సంస్కారం వల్ల తను తురిగిపోయినట్లు ఇంచుమించు చచ్చిపోయినట్లు ఒక కళ వచ్చింది ఆ కళలో తనకు రూపం లేదు కనుక అయోమయం అయిపోయి సుషుప్తిలోకి వెళ్ళిపోయింది కొంతకాలానికి మళ్ళీ రెండవ సంస్కారం తలెత్తింది దానివల్ల మరో స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అది ఒక తుమ్మెద అయింది ఆ తుమ్మెదకు పద్మాలంటే మోజు ఎక్కువ ఆ మోజు వల్ల అది ఒక పద్మం మీద వాలి ఒళ్ళు మరచి మకరంధం పీలుస్తూ ఉండగా ఒక బండ ఏనుగు వచ్చి ఆ పద్మాన్ని తొండంతో పట్టేసి కరకర నవిలేసింది ఈ తుమ్మెదకు పారిపోయే సందు కూడా దొరకనీ అది పద్మంతో పద్మంతోపాటు ఏనుగు పళ్లలో నలిగిపోయింది అది అలా మరణించే సమయానికి దాని మనస్సు నిండా భయంకరమైన ఆ ఏనుగే ఉంది భ్రమరో వారణాలోకాలోకర్శాత్మాహస్తి నిర్వాణ ప్రకరణం పూర్వార్థం అరవై రెండవ సరుక ఇరవై ఏడవ శ్లోకం ఆ గజ భావన బలం వల్ల ఆ తుమ్మెదకు మరుక్షణంలో తాను ఏనుగు అయిపోయినట్లు కనిపించింది ఆ ఏనుగు ఒక రాజుగారికి యుద్ధ గజం అయింది ఎప్పుడూ మనం కారుస్తూ ఉండేది అందువల్ల తుమ్మెదలు వచ్చి తెగ వాలుతూ ఇబ్బంది పెడుతూ ఉండేవి అందువల్ల ఈ ఏనుగు మనసులో తుమ్మెదలను గురించిన ఆలోచనే ఉండేది ఈ ఏనుగు ఒకసారి ఓ యుద్ధంలో చచ్చిపోయింది దాని మనసులో తుమ్మెద సంస్కారమే ప్రబలంగా ఉండడం వల్ల మరు అది తుమ్మెద అయిపోయింది ఈ మాట ఈ తుమ్మెద ఒక సరస్సు తీర ప్రాంతాలలో తిరుగుతూ ఉండగా ఒక ఏనుగు కాలికింద పడి నలిగి చచ్చిపోయింది ఆ మరణించే సమయానికి దాని మనస్సులో ఆ సరస్సులో దూరంగా విహరిస్తున్న హంసల మీద లగ్నమై ఉంది దానివల్ల మరు జన్మలో అది హంసగా పుట్టింది హంసగా ఉండగా బ్రహ్మవాహనమైన హంసల గొప్పతనాన్ని గురించి చాలా వింది ఆ వినికిడి బలం వల్ల తను అలాగే అవ్వాలని ఆశపడుతూ ఉండేది కొంతకాలానికి దానికో వ్యాధి వచ్చి అది మరణించింది మరణించే సమయానికి బ్రహ్మ హంసల ఆలోచన తీవ్రంగా ఉండడం వల్ల మరుజన్మలో అది బ్రహ్మగారి వాహన హంసగా అక్కడ బ్రహ్మగారి తత్వబోధలన్ని వినలేదు దానివల్ల వివేకం కలిగింది దానివల్ల జీవన్ముక్తి లభించింది ఇక అది అక్కడే ఉండిపోయింది బ్రహ్మగారితో పాటు బ్రహ్మ కల్పాంతంలో విదేహముక్తిని పొందడానికి సిద్ధంగా ఉంది ఇలా బ్రహ్మదేవుడి సామీప్య అందుకున్న ఆ హంస ఒకరోజున బ్రహ్మగారితో కలిసి కైలాసానికి వెళ్ళింది అక్కడ రుద్రుడి ఐశ్వర్యం చూసేసరికి దాని కళ్ళు తిరిగిపోయాయి తాను కూడా రుద్రుడైతే బాగుండును అనిపించింది అనిపించడమే తడవుగా అద్దంలో బొమ్మ పడ్డట్టుగా తాను రుద్రుడు అయిపోయింది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు ఇదంతా విని గురుదేవ ఆ హంసకు ఇంతకు ముందే జీవన్ముక్తి వచ్చింది అన్నారు కదా లకు కోరికలేమిటి సంస్కారాలేమిటి అది కాదయ్యా ఆ హంసకు పూర్వమే అలాంటి ప్రారంధం ఉంది ఈ రుద్రజన్మ ఎత్తితే గాని ప్రారంధం తీరదు అందువల్లే దానికి ఇప్పుడు రుద్రజన్మ వచ్చింది జీవన్ముక్తి కలిగాకూడా ఇలా కొన్ని జన్మలు మిగిలి ఉండడం ఇతర మహాత్ముల చరిత్రలో కూడా ఉంది భరతస్య త్రిజన్మభి అంటే భరతుడికి జీవన్ముక్తి లభించినాక మూడు జన్మలలో విదేహముక్తి లభిస్తుంది అన్నారు అలాగే ఇక్కడ కూడా జరిగింది అన్న సమాధానం తమరు చెప్పదలుచుకున్నారా అది కుదరదు ఎందుకంటే అదే నిజమైతే ఆ రుద్రుణ్ణి చూసి ఆ హంస నేను కూడా అలా కావాలి అనుకుంది అందువల్లే రుద్రుడిగా మారిపోయింది అని మీరెందుకు చెబుతారు అదీ కాక రుద్రుడంటే ఏమైనా మామూలు మానవుడా మానవత్వ దైవత్వాదులు కర్మఫలంగా వస్తే రావు కానీ రుద్రత్వం అలాంటిది కాదే రుద్రత్వం అంటే ఈశ్వరత్వం అది కర్మఫలంగా లభించేది కాదు కనుక మీరు చెప్తే కథ ఎలా కుదురుతుంది రాముడు చేసిన ఈ ప్రశ్న విని వశిష్ఠుడంటున్నాడు రామ హంసకు లభించిన రుద్రత్వం మరో జన్మ అనుకోవడం నీకు ఈ చిక్కులన్నీ వచ్చాయి అదో జన్మ కాదు ఇది సారూప్య ముక్తి పూర్వం ఆ హంసకు బ్రహ్మ సామీప్య ముక్తి లభించింది ఇప్పుడు రుద్ర భావన వల్ల రుద్ర సారూప్యముక్తి లభించింది జీవన్ముక్తుడైన ఒక యోగి తన ప్రారంధ బలంచేత ఒకనొక కోరికను ఆదరించి తన మనోబలంచేత తనకు రూపాంతరం కల్పించుకుంటాడు అది మరో జన్మ అవుతుందే ఇది అలాంటిదే ఈశ్వరత్వం కర్మఫలంగా పొందేది కాదంటున్నావు అది నిజమే కర్మ వల్ల పూర్తి ఈశ్వరత్వం రాదు ఈశ్వర సారూప్యం వస్తుంది అందుకే వేదం కూడా దేవోత్వాడు దేవతై దేవతలలో కలిసిపోతున్నాడు అని చెబుతోంది అంటే ఇది విని శ్రీరాముడు ప్రశ్నిస్తున్నాడు ఈశ్వరత్వానికి ఈశ్వర సారూప్యానికి భేదం ఏమిటి అంటే వశిష్ఠుడు సమాధానం జగత్సంహారం మొదలైన ఆధికారిక పదవి కృత్యాలతో కూడినది ఈశ్వరం ఈశ్వర సారూప్యంలో ఈశ్వరుడితో సమానమైన జ్ఞానేశ్వర్యాలు ఉంటాయి కానీ ఆధికారిక పదవీ కృత్యాలు ఉండవు ఇక్కడ ఈ హంసకు వచ్చినది ఈశ్వర సారూప్యం మాత్రమే అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ సందేహం తీరింది ఇక పై కథ చెప్పండి అంటే వశిష్ఠుడు కథ చెప్పడం ఇలా కొనసాగించాడు అలా రుద్రసారూప్యాన్ని పొందిన ఆ హంస ఆ రుద్రలోకంలోనే ఉంటూ ఒకరోజున తన దివ్య దృష్టి బలంతో తనకు కలిగిన పూర్వస్వప్నాలన్నిటినీ తిరగ తోడుకుని తనలో తనే ఇలా అనుకుంది అహోనుచిత్రాయేయం ూపా మరుభూమిషు వ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం అరవై మూడవ సర్గ ఏడవ శ్లోకం ఆరే ఈ మాయ చాలా విచిత్రమైనది కాదా అది పూర్తిగా అసత్యమైనదే అయినా ఎడారిలో ఎండమావిలాగా సద్రూపమైనట్టు కనిపిస్తూ ప్రపంచం మొత్తాన్ని మోహ పెడుతూ వ్యాపించి ఉంటోంది కదా నేను మొదట్లో ఎలా ఉన్నాను పారమార్థిక చిద్రూపంగా ఉన్నాను ఆ తరువాత ఈ మాయ యొక్క సంపర్కం వల్ల చిత్తాన్ని అయ్యాను అక్కడి సంకల్పాన్ని అయ్యాను ఆ సంకల్ప బలం చేతే నేను ప్రపంచ ప్రపంచస్వరూపుణ్ణి అయ్యాను ఆ తరువాత జీవున్ని అయ్యాను అనాది జన్మ పరంపరలను అనుభవిస్తూ వస్తున్నాను ఆ పరంపరలో ఒకచోట యతీశ్వరుణ్ణి అయ్యాను ఆ తరువాత నేను జీవటుడిని అయ్యాను ఆ తరువాత నానాజన్మలు ఎత్తి చివరికి ఈ స్థితికి వచ్చాను యతీశ్వరుడి దగ్గర నుంచి ఇక్కడి దాకా రావడానికి నాకు నాలుగు వందల యుగాల వెయ్యి సంవత్సరాలు పట్టింది ఇక్కడ గమనించవలసిన విషయం ఇక్కడ వ్యాఖ్యాత చెప్పిన కొన్ని విశేషాలను కలుపుకుంటేనే కానీ శ్లోకాలు సరిగ్గా అర్థంగావు అందువల్ల ఆ విశేషాలను ప్రశ్నోత్తర రూపంలో కథలోనే కలిపి చెప్పుకుందాం ఇది విని శ్రీరామచంద్రుడు వశిష్ఠుడితో అంటున్నాడు గురుదేవ శుభవాసన ఎప్పటికో అప్పటికి అనుభవ మింగుతోంది అంటున్నారు కదా ఇది తల్లకిందులుగా ఎందుకు జరగకూడదు అశుభవాసనే ఎప్పటికో అప్పటికీ శుభవాసనలను మింగేస్తుందేమో ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఈ ప్రశ్న పూర్వం రెండు మూడు సార్లు వచ్చింది అక్కడ అశుభ సంస్కారం అసత్తుని ఆశ్రయించి కనుక దుర్బలమని శుభవాసనకు శాస్త్రబలం ఉంది కనుక ప్రబలతరమని సమాధానం చెప్పారు ఇక్కడ శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్న వేసినప్పుడు వశిష్ఠుడు మరో యుక్తిని చెప్తున్నాడు వశిష్ఠుడు సమాధానం శ్రీరామచంద్రుడికి రామ ఎక్కడ ఒక ఇటుకుంది అశుభవాసనలు కేవలం ప్రతిబంధక మాత్రాలు అంతేకాని శుభవాసనకు సమబలమైన విరోధులు కాదు శుభవాసనలు జీవికి సహజం అశుభ వాసనలు ఆగంతుకంగా వచ్చి శుభవాసనలకు అడ్డం పెడతాయి అందుచేత అశుభవాసనలు సహజంగానే దుర్బలాలు ఇక శుభవాసనలు అంటావా అవి అశుభవాసనలకు ప్రతిబంధకాలు కావు సూటిగా విరోధులే ఎందుకంటే అశుభవాసనలు సహజాలు కావు కదా అందుకే ఎప్పటికైనా శుభవాసనలే నిలదొక్కుని తల ఎత్తుకొని జీవుణ్ణి ఉద్ధరిస్తాయి అని చెబుతున్నాను శ్రీరాముడు ఇది విని వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు శుభవాసనలు జీవుడికి అంత సహజ సిద్ధమైతే ఎప్పటికో అప్పటికీ అవే గెలుస్తాయి కదా మధ్యలో నా పురుష ప్రయత్నం దేనికి శాస్త్రాలు నా మీద జులుంచేయడం దేనికి అంటే వశిష్ఠుడు అంటున్నాడు సద్వాసన ఎంత సహజ సిద్ధమైన ఎంత ప్రబలమైనా దానికి పట్టిన ప్రతిబంధకాన్ని అది స్వయంగా వదిలించుకోలేదు దానికి పురుష ప్రయత్నం కావాలి లోకంలో దేవత ఉపాసనాది ప్రయత్నం అంత మిథ్యాకోటిలోకి చేరిందే అయినా సరే ఆ పురుష ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తూనే ఉంది అలాంటప్పుడు సాక్షాత్తుగా పరమార్థతత్వాన్ని ఆవిష్కరించి శ్రవణ మననాది పురుష ప్రయత్నం సత్ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటుందా ఉండదు కనుక ఇక అసల కథలోకి పెడదాం వశిష్ఠుడు చెప్తున్నాడు మిగిలిన కథ అలా ఆలోచించుకున్న ఆ రుద్రుడికి ఒకసారి తన పాత యతి యతిశరీరాన్ని చూడాలి అనిపించింది తన యోగబలం చేత అక్కడికి వెళ్ళాడు ఆ భిక్షు శరీరం నిద్రలో ఉంది దానిని ఈ రుద్రుడు చేతసా చేతనేనచ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం అరవై మూడవ సరిగ్గా శ్లోకం తన చిత్తంలోని ఒక అంశంతోను తన తత్వజ్ఞానంలోని మరో అంశంతోను సంయోజన చేశాడు దాంతో ఆ యతీశ్వర శరీరం లేచి కూర్చుంది ఆ యతీశ్వరుడు ఎదురుగా ఉన్న రుద్రుణ్ణి చూశాడు అతడు తనే అనే విషయం తనకు అర్థమైంది అప్పటికే రుద్రాంశ తనలో ప్రవేశించడం వల్ల యతీశ్వరుడికి జీవటుడి దగ్గర నుంచి రుద్రుడి దాక తన జన్మ పరంపర అంతా గుర్తుకు వచ్చింది ఈ స్మరణ వల్ల యతీశ్వరుడికి పరిపూర్ణమైన తత్వానుభవం లభించింది అందువల్ల మిథ్యాకల్పితాలైన రూపభేదాల విషయంలో అతనికి ఆశ్చర్యపడదగినది ఏది కనిపించడం లేదు అయినా సరే ఒక పక్క తన యతి శరీరాన్ని పక్క మరోపక్క రుద్రశరీరాన్ని చూసేసరికి ఆయనకు ఒక రకమైన ఆశ్చర్యం కలగనే కలుగుతోంది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఏమిటంటే యతీశ్వరుడికి స్వాప్నిక జన్మ పరంపర కలిగింది ఆ పరంపరలో రుద్రదేహం ఆ స్వప్నాన్ని చెదరగొట్టేసింది కళలో కనిపించిన పులి కలను చెదరగొట్టవచ్చు కానీ కల చెదిరి మెలుకు వచ్చాక ఆ పులిని కనిపించమంటే కనిపించదు ఇక్కడ యతీశ్వరుడికి మాత్రం మెలకు వచ్చాక రుద్రదేహం ఇంకా కనిపిస్తూనే ఉంది జీవటాది దేహాలు గుర్తుకొస్తున్నాయి దీనికి కారణం ఏమిటి దీనికి వ్యాఖ్యాత చక్కటి సమాధానం చెబుతున్నాడు స్వప్న జన్మ రుద్రజన్మ జీవన్ముక్తిని సాధించింది అందుచేత దానికి సత్య సంకల్ప సిద్ధి ఉంటుంది ఆ రుద్ర సంకల్ప బలం చేతనే రుద్రశరీరం కలలోని పులి శరీరంలాగా మాయం అయిపోకుండా నిలబడి ఉంది అదీ కాక ఆ యతీశ్వరుడి కర్మశేషంలో తన యొక్క బహుశరీరాలను ఒకేసారి చూసుకునే విచిత్రమైన కర్మశేషం మిగిలి ఉంది అది అనుభవిస్తే కానీ పోదు అందువలనే ఆ యతీశ్వరుడు మెలుకు వచ్చాక జీవటాది శరీరాలను గుర్తు చేసుకున్నాడు రుద్రశరీరాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్నాడు తన కర్మశేషంలోనూ తన అనుభవంలోనూ ఇన్ని మెలికలు ఉన్నాయని ఆయనకు అర్థమైంది అందుకే ఆయన రవంత ఆశ్చర్యపోతున్నాడు పూర్వం స్థితి ప్రకరణంలో పదిహేనవ సర్గ ప్రాంతంలో భార్గవ కుమారుడికి ఇలాంటి అనుభవమే కలిగింది అక్కడ భార్గవ కుమారుడి పాత శరీరం చచ్చిపోయింది అయినా సరే దాని దానిమీద మోజుతో దానిలోకే ప్రవేశించి దాని సహాయంతో కొత్త శరీరాన్ని తగలబెట్టాడు ఈ యతీశ్వర కథలో ఈ యతి ఒకేసారి రెండు శరీరాల్లో జీవించి ఉంటున్నాడు ఇది అసాధ్యమని మనకు అనిపిస్తూ కానీ రోజు మన స్వప్నంలో మనం చేసేది ఏమిటి రాజు రూపంలో రాజుగారి శత్రు రూపంలో రెండు రూపాలలోనూ అక్కడ బ్రతికుంది ఎవరు స్వప్న ద్రష్ట రెండు రూపాల్లోనూ అక్కడ బ్రతికి ఉన్నాడు ఆ జీవి ఒక్కడే కదా అదే సన్నివేశాన్ని ఇక్కడ జాగ్రత్త ప్రపంచంలో చూపిస్తున్నాడు వశిష్ఠ మహర్షి పూర్వ భార్గవోపాఖ్యానం కంటే ఈ యతీశ్వర ఉపాఖ్యానంలో ఉన్న విశేషం ఇదే ఇక మళ్ళీ అసలు కథలోకి పెడదాం వశిష్ఠుడు చెప్తున్నాడు రామ ఆ యతీశ్వరుడు రుద్రుడు కొంచెంసేపు ఒకరిని ఒకరు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ ఒకేసారి ఒకే ఆలోచన వచ్చింది ఏమిటి ఆలోచన జీవటుడి దగ్గరికి పోదాం అని జయ గురుదత్త